దయా ఆ విశేషణం సార్థకమే ఎందుకంటే శేషూ యత్నాధిత్యాధేయా కరెక్టే భూతకాలీన కామనలను భవిష్యత్కాలీన కామనలను ఉద్దేశించి వర్తమానంలో ఉండే కామనలను చెప్తూ హృదిశ్రితాహని శృతి చెప్పిండే గాని ఆత్మ ఎందుంటాయనే కాదు అలా ఎందుకు చెప్పాలి భూతకాల కామనలను భవిష్యత్ కాల కామనలను అపేక్షించి వర్తమాన కామనల గురించి ఎందుకు చెప్పాలి అంటే గడిచిపోయిన కామనలను పోగొట్టుకునే ప్రయత్నం నువ్వేం చేయక్కర్లేదు అది ఎలాగూ పోయ భవిష్యత్తులో ఉండే కామనలను పోగొట్టుకునే ప్రయత్నం ఇప్పటి నుంచి అక్కర్లా అప్పుడే చేయొచ్చు నువ్వు ప్రస్తుతం చేయాల్సిందల్లా వర్తమాన కాలంలో ఉండే కామనలను సరిచేయటానికే నువ్వు అధికమైన ప్రయత్నం చేయాలి అందుకోసమని వర్తమాన కామనలను ఉద్దేశించి హృదిశితా అని చెప్పినారు కాబట్టి విశేషణము సార్థకమే కేశ యత్నాధిత్యాధేయార్థవా దీనికి తెలుగులో ఏం రాశామంటే ఎలాగే కదా ఆ వర్తమాన కామనల విషయంలో అధికముకు ప్రయత్నమును చేయవలసి ఉన్నది అందుకోసమని హృదిస్టి కాహని వర్తమాన కామనలను చెప్పిన హృదయము కాకుండా ఆత్మయే కామనలకు ఆశ్చర్యము అని కనిపించే పక్షంలో మోక్షము అసంభవను మోక్షము అసంభవమని వేదము చెప్పలేదు అతినిర్ణయం మోక్షవాదులకు ఇష్టము కూడా కాదు అది తరువాత ఇతరథా అస్తృతం అనిష్టం కల్పితం సద్ ఆత్మాశ్రయత్వం కాబట్టి వర్తమానకామనము హృదయంలో ఉన్నాయని చెప్పడం కోసం వాటి నుంచి విముక్తి కోసం హృదిశ్చితాహన విశేషణం వేశారు వర్తమాన కామనలని పాయింట్ అవుట్ చేయడం కోసం విశేషణం భవిష్యత్ కామనల గురించి భూత కామనల్లని పక్కన పెట్టి వర్తమాన కామనల విషయంలో నువ్వు మనస్సు పెట్టు అని చెప్పడం కోసం హృదిశ్చితాహన విశేషణం అంతే తప్ప కొన్ని కామనలు హృదయంలోనూ కొన్ని ఆత్మలను ఉంటాయని చెప్పడం కోసం కాదు మీరు ఈ పాయింట్ని ఒప్పుకోకుండా ఆత్మ ఎందు కూడా కామనలు ఉంటాయి అని మీరు కల్పించారనుకో అప్పుడేమవుతుందో తెలుసునా సో ఆత్మాశ్రయత్వం కామానా కామనలకు ఆత్మయే ఆశ్రయము కొన్నింటికి కానీ అన్నింటికి కానీ అని మీరు కల్పిస్తే అప్పుడేమవుతుందో తెలుసునండి అంటే హృదిశ్చిత దానికి భిన్నంగా కామనలకు ఆత్మాశ్రయత్వాన్ని మీరు కల్పిస్తే స్కృతిలో ఎప్పుడు చెప్పని దాన్ని మీరు కల్పించినట్లు అవుతుంది శృతం అశ్రుకృతం ఆయనే శృతం ఇప్పుడు పరకాయ ప్రవేశం శంకరాచార్యులు చేశారు అని మీరు కల్పించారు అప్పుడు భాష్యాల్లో ఎక్కడా ఎప్పుడు ప్రస్తావము కూడా చేయని పరకాయ ప్రవేశాన్ని ఆయన ఎత్తి మీద పెట్టినట్లు నెంబర్ వన్ పరకాయ ప్రవేశము చేశారు అంటే దేహాభిమానము ఉండి తీరాలి దేహాభిమానం లేకుండా పడక ఎప్పుడు విషయాలు లాపిస్తారు ఈ కాయము నాది ఆ కాయము నాది కాదు వాడిది ఈ కాయమును భద్రంగా ఓ చోట పెట్టుకుని వాడి కాయంలోకి వెళ్తాను అని ఆయన ఆ పని చేసేటువంటి దేహాభిమానం ఉండాలి మీరు ఇంతకాలం నుంచి శంకర భాషాలు చూస్తున్నారు ఆయనకి దేహాభిమానానికి సపోర్ట్ గా ఎప్పుడైనా మాట్లాడారు ఆయన ఆయన దేహాభిమానాన్ని అంగీకరించేటువంటి ఒక స్కీమును ఆయన ఓటు వేస్తారా కాబట్టి పడకాయ ప్రవేశం అన్నది సుకరామో అంగీకారమే కాదు ఇప్పుడు నేను కొంచెం టాపిక్ మార్చి మిమ్మల్ని అడుగుతున్నాను మీకు అందరూ పెద్దలు ఆయన పడకాయ ప్రవేశం చేశారనే హండ్రెడ్ అండ్ ఎయిట్ నేమ్స్ పెట్టుకుని పూజలు చేసుకుంటూ మఠాల్లో శంకర మఠాల్లో కాలక్షేపం చేస్తున్నారంటే శంకర విజయాల్లో అలా రాసుకుని శంకర విజయాల్లో రాసి పెట్టుకున్నాను ప్రవేశం అది పురాణం ఆ పుస్తకాలను ప్రచారం చేసుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారంటే వీళ్ళు శంకరాచార్యులు న్యాయం చేశారా న్యాయం చేశారా చేశారు వాటే నిస్కేస్తు ఎంతో నిస్పా దానికి వ్యతిరేకంగా ఆయన దళాన్ని విప్పారు పాపం ఒక స్వామి ఆనాడే నిజమే వీళ్ళందరూ ఆయన పక్కన పెట్టారు వీళ్ళు గమనించరు ఎప్పుడైనా సరే మూఢత్వానికి అంధవిశ్వాసానికి వ్యతిరేకంగా ఎవడు గళం పెట్టితే వాళ్ళు పక్కన పెట్టేస్తారు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో అది రానివ్వరు మెయిన్ స్ట్రీంలో బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ వాళ్ళే పంచుకుంటారు ఈ బయట వాళ్ళు రావాలే ఇవ్వరు మళ్ళీ పూర్వపక్షం నా కంచమం కామయ్యతే ఇక ప్రాప్త ప్రతిషేధాత్ ఆత్మాశ్రయం కా ఇంక ఇప్పుడు హృది స్తనే దాని మీద చర్చ పుట్టే ఇంకా దాని మీద పూర్వపక్షికి ఇంకా చెప్పేది ఏమీ ఇప్పుడు వాడు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు ఏమని నంచన కామం కామయతే అని ఏ కోరికను కోరదు అనుకుంటారు ఏమంటే ఎప్పుడు కూడా ప్రసక్తస్యవ నిషేధ అని ఒక నియమం ఉన్నది ప్రసక్తమైన దానికే నిషేధము అంటే ఇప్పుడు ఇప్పుడు అయ్యప్ప వ్రతము లేకపోతే ఏదో వ్రతం చేస్తారు ఏదో ఏకాదశి వ్రతము ఆ వ్రతం చేసిన రోజునే కోరికలేమీ ఉండకూడదు అని చెప్తారు కోరికలే ఉండకూడదు చెప్తారు అంటే దాని అర్థం ఏంటి మామూలుగా వ్రతం కనుక కాకపోతే కోరికలు అనేవి ఉంటాయి ఉండొచ్చు కూడాను ఆ రోజు మాత్రం ఉండకూడదు అని చెప్పినట్లయితే అలాగే ఈ ఆత్మనిష్ఠుడు నకంజన కామనం కామయ్యతే అని అన్నాడంటే అని వాడు ఏ కోరిక కోరుకోడు అని అన్నాడంటే ఆ సందర్భంలో ఆత్మని ఏ కోరికలు వాడికి లేవు అని అభిప్రాయం ఉంటాయి కాబట్టి ఆత్మ ఆత్మ ఎందు కామనలు ఉంటాయి తెలిసిందండి తెలుగులో ఏం రసే ఉంటే అక్కడ నిద్రించిన వాడు గురించి చెప్పాడు నిద్రపోయినవాడు అకంజన కామం కామైతే నిద్రించిన వాడు అది ఆ మంత్రం అంతా చూస్తే తెలియదు అందుకైతే నేను బ్రాకెట్ లో రాసిపెట్టాను నిద్రించిన వాడు భోగ్య వస్తువులు తేనెను కోరుటలేదు అనే శృతి వాక్యము ఆత్మయందు ప్రాప్తమైన కామనలను నిషేధిస్తోంది ప్రాప్తము కాని దాని నిషేధము ఉండదు కావున కామనలకు ఆశ్చర్యము ఆత్మయే కాబట్టి మీరు వ్రతం చేసుకునేప్పుడు కామనలేమీ ఉండకూడదు అని చెప్పారనుకోండి అంటే అర్థం ఏంటి మీలో నార్మల్గా ఉంటాయనే కదండి నార్మల్గా ఉంటాయనే ఉండకూడదు అని నిషేధించారు అలాగే భయాలు ఉండకూడదు అని నిషేధించారనుకోండి అంటే అర్థమేంటి ఏవో చిన్న చిన్నదంతా భయాలు ఉంటాయనే నిషేధించారు అసలు భయం అనేదే వాడు ఎరగడనుకోండి నిషేధం చేస్తారా చే కాబట్టి ప్రకంజన కామం కామయ్యటే అనే నిషేధం ఉన్నది వెనుక అక్కడ కామయతే అంటే ముముక్షు అంటే ఆత్మస్వరూపు సుషుప్తుడు సుషుప్తుడు ఆత్మస్వరూపుడే కదా కాబట్టి ఒక ఆ సమయంలో కామనలు లేవు అంటే మిగతాకుడు కామనలు ఉంటాయి ఎక్కడుంటే ఆత్మయండే ఉంటాయి ఎందుకంటే సది స్వప్నో భూత్వా అంటే పరనిమిత్త కామాశ్రయత్వ ప్రాప్తే అక్కడ ఏం చెప్పారంటే వీళ్ళు నిద్రపోతున్నాడు వీడు ఎందు ఏ కామనులు ఉండవు ఏ కోరిక ఉండదు కానీ ఇంతట్లోకి వాడు బుద్ధిని పట్టుకుని బుద్ధిని ఉపాధిగా చేసుకుని స్వప్నాలు చూస్తాడు అక్కడ కోరికలు కూడా ఉంటాయి దీన్ని బట్టి స్వతహాగా వీళ్ళు కోరికలు ఉన్నట్లా లేకపోతే బుద్ధిని బట్టి కోరికలు పుట్టినట్లా బుద్ధిని బట్టి కోరికలు పుట్టినట్లు అలాగే వీడు నిద్రలేస్తాడు నిద్రలే నిద్రపోతున్నప్పుడు నక్కని ఏ కోరికను కోరిక లేదు నిద్రలేస్తాడు మనస్సు పని చేయడం ప్రారంభిస్తుంది ఇప్పుడు అన్ని కోరికలను కోరుకుంటున్నాడు అంటే దేన్ని బట్టి వచ్చాయి ఈ కోరికలు బట్టి వచ్చాయి ఇప్పుడు మీకు ఏదైనా దుఃఖం ఉందనుకోండి మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి ఈ దుఃఖము ఎవరికి నాకు మరి నేను నిద్రపోతున్నప్పుడు కూడా నేనే కదా నిద్రపోయాను నేనే కదా నిద్రపోయాను నిద్రలో ఈ దుఃఖం నాకు లేకుండే మరి తెలుగు వచ్చేప్పటికి దుఃఖం వచ్చింది అంటే నిద్రలో నేనుకి తెలుగు వచ్చిన తర్వాత ఉండే నేనుకి ఏదో తేడా ఉందన్నమాట ఎందుకంటే పరిస్థితులు అవే ఉన్నాయి నిద్రలో నేనుకి దుఃఖం లేదు తెలుగు వచ్చిన నేనుకి దుఃఖం ఉన్నది అవే పరిస్థితులు కాబట్టి నిద్రలో నేనుకి తెలుగు వచ్చిన నేనుకి తేడా గలదు తేడా నిద్రలో ఉండే నేను ఎందు అహంకారము లేదు తెలుగు వచ్చిన నేను ఎందు అహంకారము కలదు అది తేడా కాబట్టి దుఃఖానికి ఇప్పుడు హేతు ఏమిటి అహంకారం ఆత్మ కాదు అహంకారం దుఃఖం ఆత్మగా నేను ఆత్మ నిద్రలో ఉంది ఆత్మయ హేతు అయితే నిద్రలో కూడా దుఃఖం కలగాలి కనుక కామనలు అనేవి ఆత్మ ఎందు లేవు ఎప్పుడైతే మనస్సుకి తెలివి ఆ మనస్సుని ఉపాధిగా చేసుకుని మనస్సునండి బుద్ధి అనండి ఉపాధిగా చేసుకుని కామనలు వస్తున్నాయి అని మనకి నిర్ధారితమైపోయింది పరమ నిమిత్తత్వాత కామాశ్రయత్వ ప్రాప్తే పరము అంటే ఆత్మ కంటే ఇతరము అనాత్మ దాని నిమిత్తముగా కామనలకు ఆశ్రయము లభిస్తూ ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా బుద్ధియే కామనలకు ఆశ్రయము ఆత్మ చైతన్యము కాదు ఇది ఒక హేతువు చెప్పి పూర్ణపృక్షాన్ని కొట్టారు కొట్టేశారు ఇంకో హేతువు చెప్తున్నారు అసంగవచనా అంటే ఆత్మ అసంగము అని చెప్పారు అసంగో హ్యేయం పురుష ఆత్మ అసంగము అని చెప్పారు ఈ అసంగమనే మాట కరెక్ట్ అంటవా తప్పంటావు శృతి చెప్తోందల్లా కామాశ్రయత్వే అసంగవచనముపద్యతే ఆత్మ ఎన్ను కామనలు ఉంటాయి కామలలో ఆత్మను ఆశ్రయించి ఉంటాయి ఆత్మ అసంగము అనే మాట అంటే ఏమన్నా సంఘానికి కామానికి ఏ విధంగా సంబంధం ఉంటావేమో సంగస్ కామే అవోచామో సంగము అంటే కామనే ఇప్పుడు నా నా చెప్పిన మాట వీళ్ళందరూ వినాలి అది కామనా కదా అటాచ్మెంట్ ఈజ్ కామన వీళ్ళు నా నేను కోరిన విధంగా మీ అలాగే అవ్వాలేను అంటే కామన్ అవుతుంది కామన్ అంటే నాకు వైద్యుల కుటుంబం ఉండాలి కారు ఉండాలి అవి మాత్రమే కామన్ కావు ఇవి కూడా కామన్ ఉంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా నా భార్య వినాలి ఇదంతా డామినేషన్ నా భార్య నేను చెప్పినట్లు వినాలి దాంతో కలహం వచ్చేస్తుంది నా పుత్రుడు పౌత్రుడు వీళ్ళందరూ కూడా నేను చెప్పినట్లు వినాలి అని అది కామనే కదా ఆ కామన విఘాతమైపోయి దుఃఖాన్ని మానవుడు అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి సంఘమనేది కామన అని చెప్పడం అయ్యేది కనుక ఆత్మ అసంగ అంటే ఆత్మ అకామ అనియే పేలును కాబట్టి ఆత్మ ఎందు కామనలు ఉండవు అది దేని మీద ఆత్మ కామ ఇది ఆత్మ విషయ ఇది చేతింది కథ నన్ను యుఎస్ లో ఒక విద్యార్థి ఒక ప్రశ్న అడిగాడు బహుశా హృషకేశులు కూడా అడుగు ఉంటాడు అడిగినట్టే గుర్తు మళ్ళీ ఇప్పుడు హృషికేశ్వర మళ్ళీ అడుగుతారు కూడా విద్యార్థులు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు అడగచ్చు కానీ తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని జిజ్ఞాస అంటే అర్థం ఏంటి జ్ఞానము కావాలి అనే కోరిక మరి అది కూడా కామనే కదా ఇంకొక ప్రశ్న ఒకటి నన్ను అడిగాడు కామనలు విడిచిపెట్టాలి అనే కోరిక కోరికే కదా అంటే చెప్పాను కామనలను విడిచిపెట్టాలి అనే కోరిక కోరిక కాదు అది కోరిక కాదు ఎందుకంటే ఇట్ ఈస్ దిస్ట్ ఆఫ్ ఆల్ డిజైర్ నేను కావనలను విడిచిపెట్టాను అన్నారనుకోండి ఆ క్షణం నుంచి ఏముంటుంది కావనం ఉంటాయా అభావం ఉంటుందా అభావం కాబట్టి కామనలను విడిచిపెట్ట విడిచిపెట్టాలి అని అనుకుని వెంటనే మీరు విడిచిపెట్టే అది కామనల్ కాదది ఇట్ ఈస్ నాట్ ది బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ డిజైర్ ఇట్ ఈస్ లీడ్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిజైర్ తర్వాత అర్థా బ్రహ్మ జిజ్ఞాస కూడా దగ్గర కూడా జ్ఞానము అనేది ఆత్మస్వరూపము ఆత్మకి బయట ఉన్నదా ఆత్మస్వరూపం ఆత్మకు బయట ఉన్నదా అని ఎడలోనే కామనా అనే మాట వర్తిస్తుంది ఆత్మస్వరూపం కావాలని కోరుకుంటే అది కోరుతారు ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటాను నా ఇంట్లో ఉన్న ఆహారాన్ని నేను చేశాను దాన్ని కోరిక లేకపోతే హోటల్ కు వెళ్లి డిన్నర్ చేసి వస్తారంటే దాన్ని కోడికెళ్తారు దీన్ని కోడికంటారు ఈ కామన అనే దాన్ని మీరు టెక్నికల్ గా ఆలోచించక తీసుకోవాలి ఆత్మ కామహ అంటే అర్థమైనట్టు తెలుసిన నాకు ధనము కావాలి అనే కామన లేదు భోగములు కావాలి అనే కామన లేదు స్వర్గము పుణ్యము ఇత్యాదులు కావాలి అనే కామన లేదు ఇంకేం మిగలలేదు అన్ని కామల్లో కవర్ అయిపోయాయి నా స్వరూపంలో నేను ఇచ్చే చాలు అనే కామన కాలదు అన్నది అది చూసిన ది బిగినింగ్ ఆఫ్ అనదర్ డిజైర్ నాకు వజ్ర కుటుంబం వద్దు కానీ యాపిల్ ఫోన్ కొనిపెట్టు అన్నాడు అనుకోండి అది నిష్కామన అవ్వదు ఎందుకంటే ఒక కామనని కాదని మరో కామన బిగినైంది ఇది అలా కాదు ఇది నాకు ఆత్మస్వరూపం నిష్ఠయ్యే నాకు చాలు అన్నాడు అనుకోండి అంటే మిగతా కామనల్ని తోసుకు ఒక కొత్త కామన బిగిన అయింది ఉంటే కామశబ్ద ప్రయోగ మాత్రం చేత దాన్ని కామనల క్యాటగిరీలో వేసి పూర్వపక్షము చేత తప్పు అలాంటి పూర్వపక్షం ఆత్మకామ అనే స్మృతి వల్ల కూడా ఆత్మ గురించి వీడికి కోరుకుంది కదా ఆత్మ విషయ అసలు కామో భా ఆత్మ సత్వ సుతరాము కామన్నలకి దూరం అనేలా చెప్పగలవు ఇది చేతున్నా ఇత్యాది విశేషశృతి విరోధాత్ ఓహో నో సారీ ఇప్పుడు వ్యతిరితకామాభావా ఇప్పుడు ఆత్మకామ అంటే అర్థమేటో తెలుసిన ఆత్మయందు కామనగలవాడమని కాదు ఆత్మభిన్నమైన ఇతర అనాత్మల ఎందు కామనలు లేవు అని అర్థం ఆత్మభిన్నమైన ఇతర ఇతరముల ఇతర అనాత్మల ఎందు వ్యతిరిక్త అంటే ఆత్మభిన్నమైన అనాత్మ ఎందు కామ కోరిక అభావము అని దానికి అర్థం అంతే తప్ప నాకు నేను తప్ప నేనే కావాలండి అన్నాడు అంటే ఇతరులు వచ్చి నాకేదో సేవ చేయాలనే కోరిక నాకు లేదు అర్థం అంతే తప్ప నాకు నేనే సేవ చేసేసుకుంటాను అంటే అలాగే ఉండదు ఎనివే ది పాయింట్ ఈజ్ అది ఆత్మకామహ అంటే ఆత్మానం కామయ్యతే అని కాదు అనాత్మానం న కామయ్యతే అని అర్థం పరిసంఖ్యం ఆత్మస్వరూపమునే నేను కోరుతున్నాను అంటే అభిప్రాయం ఏమిటంటే ఈ లోకంలో ధనాన్ని కీర్తి ప్రతిష్టల్ని కానీ లేక స్వర్గాది లోకములలో భోగములను కానీ లేకపోతే వైకుంఠాది లోకములను పొందక్క ఏదో చేయాలని కానీ అదే కోరికలు లేవు అని అభిస్తాయి లోపంలో ఉండే కోరికలు అవి అంతే కాదు నసిస్తాయి అంతేకాని ఆత్మకామన అంటే అది సపరేట్ కామనేమి కాదు మళ్ళీ పూర్వపక్షం ఈ పూర్వపక్షం ఎలా ఉంటుందంటే దాన్ని నేను చెప్పేది చాలా లోక విరుద్ధంగా ఉండండి ఊళ్ళో వాళ్ళందరికీ ఒక దారి దారి వేరే ఉంది కాబట్టి నీకు తప్పు అని అది పూర్వపక్ష ఒక అలా కూడా ఉంటాయి పూర్వపక్ష ఇప్పుడు మీరేమో గురుచండాల యోగం అవసరం అని చెప్తున్నారు కానీ మాకు ఎప్పుడు టీవీ చూసినా గురుచండాల యోగాన్ని చెప్తున్నాడు ఆయన అదే కరెక్ట్ అయ్యింది అదో గొప్పపక్షం ఎందుకంటే ఈ గురు చందాల యోగం మొదలుపెట్టేది నీ మధ్యన మొదలుపెట్టారండి ఇంతకు ముందు లేదు ఇంతకుముందు కాలసర్పదోషము కుజు దోషమే ఉన్నాయి తప్ప గురు యోగం ఇంతకు ముందు లేదు గత ఆరు గత మూడు నాలుగు మాసాల నుంచి కొట్టుకుని ఉతికేస్తున్నాడు ఈ గురుచండ అవయోగం అక్కడ ఆ ప్రోగ్రాం పేరు గురుచండయోగము ఎలా ఉన్నదో నా ప్రోగ్రాం అది చడతూ శరం కదా ఒక ఏమీ లేదు అది ఎవరైనా దాని ఆ లో కరెక్ట్గా ట్రాన్స్లేట్ అయ్యి ఎవరికైనా ఉత్పొంది అంటే వాళ్ళు డబ్బులకి వస్తారు ఏమిటా పద ప్రయోగం అది కూడా ప్రోగ్రాం ఫేరు గురి చెల్లాల రాత్రి తొమ్మిది గంటలకు ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటలకు మంగళవారం పొద్దున పదకొండు గంటలకు ఊరి జల్లాల ప్రోగ్రాం అలాగే ఊరికే రిపీట్ చేస్తూ ఉంటే అది విని విని నేను అర్థం ఎందుకని ఎవడైనా ఇన్వెస్టిగేట్ చేశాను అనుకోండి అప్పుడు కృష్ణమాదిగా అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కనుక పెద్ద డెవలప్మెంట్ కానీ ఇది ఖర్చు చేయండి రికార్డు అవుట్లేదు కదా అబ్బా ఎంత శుభవార్త ఇచ్చారు నేను ఇచ్చారు ఇది ఎలా కావాలంటారు అది కొంచెం సో దీ పే ఇంకా పదాలు అసలు చెందడాల్సిందో ప్రయోగం మానే అది పార్టీ ఇంకా ఆ దేశంలో ప్రయోగం చేసుకుంటే ఎవరికైనా తెలిసిందంటే బాగుండదు పూర్వపక్షం వైశేషికాది తంత్రజ్ఞాని యోపన్నం ఆత్మన కామాద్యాశ్రయత్వం ఇది చేయడం మీరు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని ఏమైనా అడగండి మమ్మల్ని జనాన్ని అడగండి ఏమైనా ఏమైనా కోరికలు ఉన్నాయండి ఆ కోరికలు నీలో ఉన్నాయా నీ బుద్ధి నీకంటే భిన్నమైన నీ బుద్ధి ఎన్ని ఉన్నాయా అంటే వాడు ఏమితాడు నాలోనే కోరికలతో ఇబ్బంది పడేది నేనా బుద్ధియా నేనే కరణ నాలోనే ఉన్నా కోరికలు చేస్తే సంతోషించేది నేను సంతోషిస్తానా లేకపోతే నీ క్షేత్రం సంతోషిస్తున్నా నేనే సంతోషం కదండి నాలోనే ఉంటాను ఎలా ఉన్నా ఈ యుక్తులు ఈ యుక్తులను బట్టి కూడా కోరికలు ఆత్మ ఎగలవు వైశేషికులను ఉన్నా వైశేషికులు నైయాయికులు వైశేషికులు అంటే కణాద మహర్షి వాళ్ళకి పూర్వ పురుషులు కణాద మహర్షి వీటికి తంత్రములు అనే పేరు తంత్రము అనే పేరుకి అర్థం ఏంటో తెలుస్తుందండి ఒక స్ట్రక్చర్ పెట్టుకుంటారు ముందు ఒక స్కీమ్ పెట్టుకుంటారు తంత్రము స్కీమ్ అని స్కీమ్ పెట్టుకుంటారు ఆ స్కీమ్ లో ఫిట్ చేస్తారు ఆ స్కీమ్ అన్ని ఫిట్ అవుతాయి ఇప్పుడు అయ్యప్ప అని పెట్టుకుంటారు అయ్యప్ప అని పెట్టి దాని చుట్టూ ఏదో కొంత స్కీమ్ బిల్డ్ చేస్తారు శబరిమల ఉంటాడు ఆయన అక్కడికి వెళ్ళి దర్శనం చేసి ఆ ముడి ముడి కట్టుకుని నెచ్చిన పెట్టుకోవాలి ఇలాగ ఏదో స్కీమ్ పెడతారు పెట్టి ఇప్పుడు అదంతా సెటరేట్ చేసుకుంటారు అదంతా వెల్త్ ప్లేస్డ్ గురుస్వాములు అడిగితే చెప్తారు స్కీమ్ అంతా కూడా అది వన్ సిటీ ప్లేస్ మిగిలిన వాటిని అన్నిటినీ దానికి తగ్గట్టుగా ఎడ్జిస్ట్ చేసుకుంటారు ఇప్పుడు బ్రహ్మగారు అయ్యప్ప స్కీమ్ లో దాన్ని బ్రహ్మదేవుడిని కూర్చోబెట్టారు బ్రహ్మదేవుడికి ఎలా అయితే అయ్యప్పకు దండం పెట్టుకుంటే ఎదురు తగ్గిందే ఎదుపడతాడు శివుడు విష్ణువు తల్లిదండ్రులు ఎవరు పెడతారు గణపతి అయ్యప్పకి సోదరుడు ఎవరు పెడతారు మొత్తంగా అన్ని కవర్ చేస్తారు దీన్ని తంత్రము అంటారు అలాగే ఇది వీళ్ళు రిలీజియస్ పీపుల్ వీళ్ళు థియాలజీ థియాలజికల్కి థియాలజీ కూడా ప్రశాంత థియాలజీ అదే వైష్ణవుల థియాలజీ అయితే వాళ్ళు దాన్ని ఓట్లు సెంచురీస్ దాన్ని బాగా ఎలాపరేట్ తీర్చిదిద్దారు బాగా స్ట్రక్చర్ ని దాన్ని ప్రతిష్టం చేశారు చేయాలజీ కూడా పర్వాలేదు అది కూడా బాగానే డెవలప్ చేసి పెట్టారు ఏదో సంధ్యా సమయంలో తాండవం చేస్తారు కానీ పావతీ లేని గైడ్ అని ఇదని అదని ఏదో ఒక థియాలజీని డెవలప్ చేసి కైలాసం శంకర భగవత్పాదని అక్కడికి వెళ్ళారని వచ్చారని పీఠాలని దానికి అటాచ్మెంట్ అని ఏదో మొత్తాన్ని డెవలప్ చేశారు ఈ చిన్న చిన్న థియాలజీలు సాయిబాబా థియాలజీ షిరిడి బాబా థియాలజీ పుట్టపత్తి బాబా థియాలజీ అయ్యప్ప థియాలజీ సంతోషి మాతా థియాలజీ ఇవన్నీ కూడా ఇంకా దత్తాత్రేయ థియాలజీ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒకటే అక్కడ ఒకటే అక్కడ ఒకటి ఓకే ఈ థియాలజీలు ఇంకా బాగా డెవలప్ కాలేదు వైష్ణవుల థియాలజీ అయితే బాగా పకడ్బందీగా డెవలప్ చేశారు వీటన్నిటికీ తంత్రములు అని పేరు ఇవి రెలిజియస్ తంత్రం వేరే పూర్వకాలంలో రెలిజియస్ దృష్టి ఎక్కువ ఫిలసాఫికల్ దృష్టి ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళు ఫిలాసఫర్స్లో ఉండేవారు ద్వైతంలో కూడా ఫిలాస సంస్థగా ఉండేవాడు శంకరుడి కాలంలో ఇన్ని థియాలజీలు ఏమీ లేవు ఏవో కొన్ని థియాలజీలు ఉండేవి వాటిని ఆయన పట్టించుకోలేదు థియాలజీని ఏం పట్టించుకుంటారు ఏదో వాళ్ళు చేసినట్టు ఉంటారు మొత్తానికి ఈ వైశేషికులు వీళ్ళందరూ ద్వైతవాదులు వీళ్ళు ఫిలాస సంస్థ నాట్ థిలజీయన్స్ వాళ్ళకు కూడా స్కీమ్ మహర్షి ఉంటారు కణవుల నుండి జగత్తు పుట్టింది పరమాణువుల నుండి జగత్తు పుట్టింది అయితే పరమాణువులు ఎన్ని రకములు ఐదు రకములు ఆయన ఆయన స్కీమ్ అది కృషి చెప్తే జో వాడి ఆకాశంలోనే ఐదు పరమాణువులు ఈ పరమాణువులు వాతంత్రులు కలిసి జగత్తు పుట్టిందా లేకపోతే ఎవడైనా ఇంకోహోడు ఉన్నాడు ఇంకోహోడు ఉన్నాడు కారణము వాడి ఈశ్వరుడు అన్నారు వాళ్ళు విష్ణువు శివుడు అని వాడికి రూపం ఉంటుందని కూడా చెప్పాలి రూపాన్ని చెప్పలే ఒక ఫిక్స్ అయ్యే ఫామ్ ఉంటుందా గాడ్లో ఒక ఫా జీవుడికే ఫార్మ్ లేదు వీడు ఈ ఫార్మ్ అనేది ఆ ఫార్ములోకి ఆ ఫార్మ్ అనేది లేదు ఇంకో ఫార్ములోకి పో ఫార్డ్ అని మనిషిగా ముట్టాడు ఇంతకు ముందు పశువుగా ఉన్నాడు అంటే ఇప్పుడు వాడికి ఫారం వాడికి ఇంటర్వ్యూస్ ఇస్తా లేకపోతే అవసరే జీవుడికే ఫానం లేదని నీ పురాణ కథల్లోనే జబడింది ఇప్పుడు మనిషిగా ఉన్నాడు వీడి కనుక పాపం చేస్తే ఎద్దు అయిపోతాడు లేకపోతే దున్నైపోతాడు అంటే వీడికి మనుష్యలేహం వీటి స్వరూపం కాదని తెలిసిందా లేదా మరి మనిషికే ఫారం లేదనుకుంటే దేవుడికి ఎక్కడి నుంచి ఏదో ఒక పర్టికులర్ ఫారం దేవుడిని వచ్చిన తో మోపి అది యథార్థమ నువ్వు వెళ్ళాలంటావు ఇంకొకటి ఉందని నిమజ్జనం ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు అది ఈసారి తీసుకొచ్చి వినిపిస్తారు అది యథార్థము వెళ్ళాడతాం అది కేవలం ఉపాసన కొరకు కల్పించేటది అని చెప్పక తప్ప కాబట్టి ఈ సంస్థల బయటపడడం కోసం ఈ వైశేషికాదులు ఏం చేశారంటే ఈశ్వర అన్నారు ఆయన సగుణుడు తప్ప సాలు అని అటువంటి ఈశ్వరుడు కొనుక్కున్నాడు ఆయన్ని జీవులందరినీ సృష్టించాడు జీవులు వేరు వేడు అని చెప్పి ఆ ఒక జీవుడు కోరికలు ఒకరిక తామస జీవులు ఉంటారు వాడి కోరికలన్నీ తమగుణానికి సంబంధించి తిండి కాముడు సంబంధించిన కోరికలు ఉంటాయి శాత్విక జీవుడికి స్వర్గానికి పోవాలనే కోరిక ఉంటుంది అంటూ ఏ ఈ జీవుడు వేరు ఆ జీవుడు వేరు వీళ్ళ కోరికలు వేరు కోరికలు వేరు అని చెప్పి ఈ కోరికలన్నీ ఆత్మ నిండే ఉంటాయి ఆత్మలో అనేకము అని చెప్పారు రోడ్డు మీద వెళ్ళేవాడిని అడిగితే వాళ్ళు కూడా దానికి కాబట్టి రకంగా లౌకికమైన యుక్తులు చూసుకున్న వైశేషికులు నైయాకులు మొదలైన వాళ్ళు పెట్టిన తంత్రాన్ని చూసిన ఆత్మయే కామల కామనలు భయాలకి ఆశ్రయము ఆత్మయే కామనలు భయాలు ఆత్మయందే ఉంటాయి కాబట్టి ఆత్మయందే కామనలు భయాలు ఉంటాయి ఇంతే ఇంకా వివాము ఇంకెక్కడికి పోతాయి ఇప్పుడు దెయ్యం ఆత్మని పట్టుకుందా బుద్ధిని పట్టుకుందా దేహాన్ని పట్టుకుందా అన్నారనుకోండి ఆ దేహానికి బుద్ధికి ఆత్మకి తేడా లేదని అంతా ఒక్కటే అంటే ఇంకెక్కడికి పోతుందా దెయ్యం అది ఆత్మనే పట్టేసుకుంటే ఇంకెక్కడికి పోతుంది అని వీళ్ళు ఆర్గ్యుమెంట్ నా ఎందుకంటే హృతి స్థిత ఇది విశేష స్థితి విరోధా అది తప్పదు ేదం చెప్తోంది ఏమని హృదిశా అని చెప్తుంది అని పని కట్టుకుని ప్రత్యేకించి విశేష శృతి కావనాలు ఎక్కడ ఉంటాయి హృదయంలో ఉంటాయి అని పర్టికులర్ గా చెప్తోంది కనుక అటువంటి స్మృతికి విరోహం వచ్చేటువంటి వాక్యములు సరికాదు అనపేక్షాహతా వైదికాది సారీ వైశేషికాదితంత్రోపత్తయ కాబట్టి వైశేషికాదు తంతాలేగో నేను చెప్పిన తంత్రాలు అనే మాట వచ్చింది ఇంతకుముందు కూడా వచ్చింది ఈ తంత్రాలు ఏవి అంటే ఎవడో ఒక ఆయన కూర్చుని కల్పించుకున్నాను అయితే కలెక్టివ్గా ఒక ఆయన కాకపోవచ్చు కలెక్టివ్గా కల్పించుకున్నాను కలెక్టివ్గా కల్పించుకుంటాను ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ పెట్టారనుకోండి దాన్ని నేను ప్రెసిడెంట్ ఈ సెక్రటరీ ఆయన జాయింట్ సెక్రటరీ అంటారు కాబట్టి ఆయన ట్రెషరలో తర్వాత బయలుదేరి రాసుకుంటారు అది పెరిగి పెద్దదవుతుంది మొత్తం ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ప్రపంచాన్ని అంతానే ఆక్రమించినట్టుగా అది ప్రపంచమంతా వ్యాప్తి చెందితే దానికేదే తంత్రము అంటే రెలిజియస్ కావచ్చు ఫిలసాఫికల్ కావచ్చు లేకపోతే వరల్డ్ థింగ్ కూడా కావచ్చు కాబట్టి ఈ తంత్రాలు వీళ్ళు కల్పించుకున్నవి వాళ్ళు చెప్పేటువంటి యుక్తులు అవి యుక్తులే కాదండి శృతికి విరుద్ధము కనుక ఆ యుక్తులను యుక్తులుగా మీరు పరిగణించవద్దు న్యాయ శృతి విరోధే న్యాయ ఆభాసత్వోపగమాత్ ఏవైతే శృతి చెప్పిన వచనమునకు విరుద్ధముగా ఉండి యుక్తులుగా భాసిస్తాయో అవి యథార్థమైన యుక్తులు కాదు అవి హేత్వాభాసమే గాని హేతువులు కాదు అని మేము స్వీకరిస్తున్నాము అని ఆ పరోక్షాన్ని కొట్టుపరిచారు ఇంకా స్వయం జ్యోతిష్వ బాధనాక్ష పైగా ఆత్మయందు కామనలు ఉన్నాయి అని మీరు అన్నట్లయితే ఆత్మస్వయం ప్రకాశము అని ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఆత్మస్వయం ప్రకాశము అసలు మొత్తం బ్రాహ్మణం అంతా అలాగే ప్రారంభమైంది జ్యోతికి ప్రకాశించేది ఆత్మ దానికి ముప్పు వచ్చు అది సంగ్రహవాక్యం దాన్ని వివరిస్తా కామాదీనా స్వప్నే కేవలదృషిమాత్ర విషయవాత్ స్వయం జ్యోతిష్ం సిద్ధం బాధ్యేత ఆత్మకామనలకు ఆశ్రయము కాదనటకు ఇంకో కారణం ఏమంటే చానుంది కదా అందుకే ఇంకో కారణం ఏమంటే అట్లైనచో అంటే ఆత్మకామనలకు ఆశ్చర్యమైనచో ఆత్మస్వయం ప్రకాశము అనే శృతి సిద్ధాంతమునకు విరోధము కలుగుము అది ఎలాగంటే స్వప్నమునందు కామసంకల్పదులు కేవల సాక్షివు ఆత్మ చేయ ప్రకాశింపజేయక ఆత్మస్వయం ప్రకాశమని సిద్ధిస్తోంది అసలు ఆత్మస్వయం ప్రకాశమని మనకు ఎలా సిద్ధించింది అంటే స్వప్నంలో వీడికి ప్రపంచం కనపడుతుంది దాంట్లో ఏదో వస్తువు కనపడుతుంది అది కావాలనే కోరిక కలుగుతుంది ఇప్పుడు ఆ ప్రపంచం ఎక్కడ ప్రకాశిస్తోంది ఆత్మ సాక్షి చైతన్యంలో ప్రకాశిస్తాం సాక్షి ప్రకాశిస్తుంది వీడు సాక్షి వీటి సాక్షి ఎందుకు సాక్షి లేడు మొన్నాడు పొద్దున్న నిద్ర లేచిన స్వప్నం బాధింపబడుతోంది అంచ సాక్షి అని తేలింది లేకపోతే స్వప్నంలో వీడేవి సాక్షి కాదు మొన్నడు పొద్దున్న బాధింపబడింది వీడు సాక్షి అయితే ఇప్పుడు వీడు సాక్షి వీడి రోలు ఏమిటి అక్కడ సాక్షి చైతన్యము అంటే వీడు రోలు దాన్ని సాక్షిగా దర్శించడమే తప్ప వీడు దాంట్లో పార్టీ కాదు ఆ విషయం మొన్నటి పొద్దున తేలింది కదా నిద్ర లేవగానే తేలింది సో స్వప్న ప్రపంచమును సాక్షి చైతన్యము అక్కడ ఒక వస్తువుని సాక్షి చైతన్యం దాని మీద కోరిక పుట్టింది దాన్ని ప్రకాశింపజేసింది సాక్షి చైతన్యము అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే కోరికను ప్రకాశింపజేసిందే సాక్షి చైతన్యం తప్ప కోరిక సాక్షి చైతన్యంలో పుడుతుందన్న నాకు వీలు లేదు ఎందుకంటే ఒకవేళ కోరిక సాక్షి చైతన్యంలో పుట్టిందనుకోండి దాన్ని ప్రకాశింపజేయడానికి కుదరదు ఈ కోరిక సాక్షి కంటే భిన్నంగా ఉన్నప్పుడే ప్రకాశింపజేయడం పుట్టుతుంది కాబట్టి స్వప్నంలో ఏముంటాయి సాక్షి చైతన్యము బుద్ధి ఉంటాయి కాబట్టి బుద్ధి కోరికలు పుడతాయి సాక్షి చైతన్యం వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఈ కారణం చేతనే బుద్ధి పరప్రకాశ్యము ఆత్మస్వయం ప్రకాశము అని మనం నిరూపించి ఉన్నాము ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ఆత్మ ఎందు ఉన్నాయి అంటే ఆత్మస్వయం ప్రకాశము అనేటువంటి దానికి ముప్పు వచ్చును ఆత్మసమ సమవాయు దృశ్యత్వానుపత్తే చక్షుద్గత విశేషవత్ ఇప్పుడు మీకు కంటి మీద కాయ ఉందనుకోండి మీకు కనపడుతుందా అది కనపడదు కంటి లోపల నలకు ఉందనుకోండి కనపడుతుందా కనపడదు కంటిలో నీళ్లు ఉన్నాయనుకోండి కనపడతాయి మీకు కనపడదు అలాగే ఈ కామనలు కనుక ఆత్మ ఎండే అది తెలియబడవు తెలియబడవు ఆత్మ సమభావిస్తే అంటే ఆత్మని విడదీ ఆత్మ నుండి విడదీ విధంగా కామనలో ఆత్మ ఎందే ఉన్నవి అని చెప్పినట్లయితే అవి తెలియబడవు లైక్ కంటి ఎందుండేటువంటి విశేషములు విశేషములు అంటే కాయ నీరు నలక మొదలైనవి కన్ను కంటి కానీ మనకి కామనలు తెలుస్తున్నాయి దృశ్యములు అవుతున్నాయి దృశ్యములు తెలియబడుతూ ఉన్నాయి కాబట్టి దృశ్యత్వము కొసగదు దృశ్యత్వమే లేకుండా పోతుంది కానీ దృశ్యములు అవుతున్నాయి ఇదంతా కామనలు బుద్ధి కానీ ఇది ఇంకొక క్లాసులో ఈ కామనాల ప్రసక్తి పుట్టే ముందుకు మనం వెళ్తాము మీరు ఓపిక గా వెంట నాసేపు విన్నారు చాలా సంతోషం ఓం ఓం నమో ఓం నమ ధం ఓం నమో నమే ఓం నమోదశిష్యూ శాంతి